జనల్నేమో వ్యాసు కానీ కాదు కృష్ణ సో కృష్ణ అడ్రస్ ద్వైపాయన కృష్ణ ద్వైపాయన కృష్ణ ద్వైపాయన ఈస్ ది అడ్రస్ సో సుర్జీత్ సింగ్ లొంగోవాల్ లొంగోవాల్ ఈస్ హిజ్ విలేజ్ కృష్ణ కెరాఫ్ ద్వీపా అయన సో కృష్ణ ద్వైపాయన ఇంటి పేరు వచ్చా ఇంటి పేరు మకా ఉండే ప్లేసే ఇంటి పేరు కింద పెట్టుకుంటారు అదే అదొక పద్ధతి సో ఆయన వేదములను ఎడిట్ చేశాడు ఆ ఎడిట్ చేయటంలో హీ ఎస్టాబ్లిష్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఎందుకంటే వేదములు మరీ విస్తారంగా ఉంటే వాటిని బ్రాంచెస్ కింద ఎడిట్ చేసి పెట్టాడ సో అలా ఎడిట్ చేయటంలో సామవేదానికి ఆయన వెయ్యి బ్రాంచెస్ ఎడిట్ చేశాడు సహస్రం సామశాఖ ఏకశత అధ్వర్య శాఖ ఆహ ఏకశతం అంటే నూట ఒకటి ఒక వందని కాదు నూటొకటి నూటొకటి అధ్వర్యం అంటే యజుర్వేదం యజుర్వేద శాఖలు నూట ఒకటి దాంట్లో కృష్ణయజుర్వేదం కృష్ణ శుక్లయజుర్వేదం కృష్ణయజుర్వేదంలో మళ్ళీ తైత్రీయ శాఖ కృష్ణయజుర్వేదం శుక్ల యజుర్వేదంలో మాధ్యంధన శాఖ ఎట్సెట్రా సో ఇవన్నీ కూడా కాణ్వ శాఖ కాణ్వ మహర్షి యొక్క శాఖ కాటక అదొక శాఖ ఇవన్నీ ఇలాంటివి నూటొకటి అలాగా ఋగ్వేదం ఇరవై ఒకటో విన్నాం ఏకవింశతి అథర్వణ వేదం తొమ్మిది ఇది వేదవ్యాస మహర్షి చేసిన వ్యవస్థ అయితే తొమ్మిది ఇప్పుడు లేవు సామవేదం కూడా వెయ్యి ఇప్పుడు లేవు వేదవ్యాస మహర్షి అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేదాలన్నీ కిలమవుతూ వచ్చాయి సో సామవేదంలో అరడోదన శాఖలు ఉన్నాయి యజుర్వేదంలో రెండు మూడు ఉన్నాయి ఋగ్వేదంలో రెండో మూడో ఉన్నాయి అథర్వణ వేదంలో ఒకటో రెండో ఉన్నాయి మొత్తం మీద పదకొండు ఉన్నాయి ఓవరాల్గా ఎప్పుడో ముప్పై ఇప్పుడు పదకొండు కూడా ఉంటూ ఉండవు గ్రాడ్యువల్గా తగ్గిపోతాం వాటెవర్ సో అటువంటి అథర్వణ వేదంలోని తొమ్మిది శాఖలలో ముండక శాఖ ఒకటి మనకి కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ అన్నట్టుగా ముండక శాఖ ఆ ముండక శాఖలోని మంత్రభాగము బ్రాహ్మణ భాగము మంత్రభాగానికి సంబంధించిన ఉపనిషత్తు ముండకోపనిషత్తు బ్రాహ్మణ భాగానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అథర్వణ వేద ముండక శాఖీయ బ్రాహ్మణోపనిషత్ ఇది ప్రశ్నోపనిషత్తు యొక్క లక్షణం ఈ ఉపనిషత్తులో ఆరు ప్రశ్నలు ఉన్నాయి కనుక దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు మనవి చేసాను సో ఉపనిషత్తు అనే పదాన్ని గురించి చెప్పను ఎందుకంటే కఠోపనిషత్తులో చెప్పాను తైత్రేయంలో చెప్పాను ముండకల్లో చెప్పాను మళ్ళీ చాంద్రోగ్యంలో వస్తుంది ఎక్కడ వచ్చేటోటి వస్తూనే ఉంటుంది కాబట్టి ఉపనిషత్తు అనేది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కనుక దాన్ని చెప్పాను లేదు అలా కాదు మీకు గుర్తు చేయాలని మీరు అనుకున్న పక్షంలో ఉపానిషద్ జ్ఞానమునకు ఉపనిషద్దు అని పేరు ఎటువంటి సంసారమునకు హేతువైన అజ్ఞానమును నశింపజేసే జ్ఞానము షద్ నశింపజేసే జ్ఞానము సో ఏం చేయాలి అంటే ఉపా గురువు ఆ జ్ఞానానికి సమీపంగా వెళ్ళాలి జ్ఞానానికి సమీపంగా వెళ్ళడం అంటే లైబ్రరీకి వెళ్ళమని కాదు జ్ఞానికి సమీపంగా వెళ్ళాలి లైబ్రరీకి కూడా వెళ్తే వెళ్ళచ్చు అంటే జ్ఞానికి సమీపంగా వెళ్ళాలి అని అభిప్రాయం జ్ఞానానికి సమీపంగా వెళ్ళడం అంటే లైబ్రరీకి వెళ్ళడం ఇది అమెరికన్ మెథడ్ లైబ్రరీలో పెద్ద అక్కడ లైబ్రరీలు పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయి వాళ్ళ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్ నాలెడ్జ్ రెండింట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు నాలెడ్జ్ అండ్ ఆర్మ్స్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధాలు అవుతున్నా దానికి కావాల్సినటువంటి మారణాయుధాల సప్లై అంతా అమెరికా నుంచి ఏకే ఫార్టీ సెవెన్ అమెరికాలో తయారవుతాయి గన్స్ మంచి హైక్లాస్ గన్స్ అన్నీ అక్కడ తయారవుతాయి బాంబులు అన్నీ అక్కడే తయారవుతాయి ఇక్కడ ఈ రాయలసీమ బాంబులు వివిధ లెక్క ఊరికే టపాకాయలు లాంటివి టపాకాయలే కొంచెం పెద్ద సైజులో చేస్తే రాయలసీమ బాంబులు సరే అమెరికాలో తయారైన బాంబులు చాలా వాటి యొక్క పవర్ ఎక్కువ ఫైర్ పవర్ ది అమెరికన్ మిలిటరీస్ ఫైర్ పవర్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఫైర్ పవర్ ఎవడో నిలబడలేరు ఆ ఫైర్ పవర్ ముందు ఎందుకంటే వాడు గల్లా బటన్స్ నొక్కుంటూ పోతాడు భయంకరములైన అగ్నిగోళాలు వెళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి శత్రువుల మీద ఫైర్ పవర్ యాక్యురసీ అండ్ పవర్ రెండూ కూడా వాళ్ళని ఆ యాంగిల్లో ఆ అంశంలో వాళ్ళని ఎవడో బీటవుట్ చేయలేదు అంటే దాంట్లో వాళ్ళది పెద్ద ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మీరు చూస్తే మీరు ఎంత శ్రద్ధగా ఇన్వెస్ట్ చేస్తారు నాలెడ్జ్ కోసం కానీ మన పార్లమెంటేరియన్స్ ఉన్నారు వీళ్ళు పార్లమెంట్కి అటాచ్డ్ లైబ్రరీ ఉన్నట్టుగా ఎప్పుడైనా విన్నారా మీరు ఆ లైబ్రరీ ఒకటి మనకు అటాచ్డ్ ఉండాలి మనం చదువుకుంటూ ఉండాలి పుస్తకాలు తీసుకోవాలి ఈ దృష్టి కలవరు లాలు ప్రసాద్ యాదవ్ చదువుతాడా వెరాజ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన లైబ్రరీ ఏది అని జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేను వెళ్ళాను నా లైబ్రరీ పుస్తకాలు అన్నీ ఉంటాయి స్వామి అఖండాలజీ బుక్స్ ఉంటాయి నా పుస్తకం కూడా పెట్టేసే ఉంటారు ఐఎస్బిఎన్ వచ్చిందంటే అక్కడ పెట్టేస్తారు కాంగ్రెస్ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ దాంట్లో ప్రవేశిస్తుంటే రాస్తారు ది కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ అండ్ కాంగ్రెస్ మెన్ దే షుడ్ బి ప్రొవైడెడ్ విత్ నాలెడ్జ్ విత్ ది మీన్స్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్ బికాస్ నాలెడ్జ్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ దిస్ నేషన్ అని రాస్తారు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే నాలెడ్జ్ గురించి అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో కల్లా పెద్ద పెద్ద లైబ్రరీస్ అక్కడే ఉంటాయి పుస్తకాలన్నీ థరోలీ కేటలా అవుతాయి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు లైబ్రరీస్ వాటెవర్ నాలెడ్జ్ ఈజే ఇట్ ఈస్ ది లైఫ్ అనమాట అంత ప్రేమగా వాళ్ళ వాళ్ళు చేస్తారు సో ఉపనిషద్ నీ ఉపా అంటే సమీపించడం అంటే లైబ్రరీకి వెళ్ళడం అని కాదు మనిషి దగ్గరికి వెళ్ళడం మన దగ్గర పద్ధతిని ఇక్కడ ఆచార్యుడి దగ్గరికి వెళ్తారు అక్కడ లైబ్రరీకి వెళ్ళినట్టుగా సో ఉపా తర్వాత జీవితంలో మిగతావన్నీ అలాగే ఎట్టి పెట్టుకుని దీన్ని ఒక షో కేసులో అలంకారంగా దీన్ని పెట్టుకుంటే చాలు అప్పుడు అజ్ఞానం తొలగిపోదు సంసార బంధం తొలగిపోదు నీ దీని ఎందు నిష్టను సంపాదించాలి అంటే మిగతా వాటిని ప్రక్కన పెట్టాలి మరి అలాగే నిష్ఠ వస్తుంది కదండి దీంట్లో నిష్ట ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం తేడా రాకూడదంటే ఇది ఎక్కడ నాకు ఏవో కొన్ని క్లాసులు చెప్తుంటే ఓ అమ్మగారు నాతో అన్నారు నేనేమీ అనలేదు మీరు ఎందుకు వస్తున్నారని కానీ ఎందుకు రావట్లేదు అని కానీ నేనేమనలేదు ఏదో విష్ణు సహస్రనామని క్లాసు చెప్తున్నాను ఓ అమ్మగారు ఉన్నారు మా ఇంట్లో మా పిల్లలు పది గంటల దాకా ఎవరన్నా అందరు పిల్లలు భారత లేచి వెళ్ళేప్పటికి పది అయిపోతుందండి అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఆ గంటలో పని పూర్తి చేసుకుని మీ క్లాసు పదకొండింటికి రావాలంటే నాకు కుదరదండి వస్తమానం వీలున్నప్పుడు వస్తున్నాను మీరేమనుకోదా మీరేమి చెంత చేయకమ్మా నేనేమనుకో మీరు పదకొండు ఇంటికి రండి పదకొండున్నరకి రండి ఎప్పుడు వచ్చినా సరే రండి మీకు రావడానికి సుతరమ అవకాశం లేకపోతే మీరు మీ ఇంటి దగ్గర ఉండండి ఇక ఏమీ నేనేమే అనుకుంటాను సో అలాగా మన షో కేసులాగా ఏదో షో కేసులో పెడుతూ ఉంటారు ఐటమ్స్ భగవద్గీత బుక్ షో కేసులో పెడతా అలాగే షో కేసులో భగవద్గీత బుక్ పెట్టినట్టుగా కూడా వేదాంతం చదివాము ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి ఏదో ప్రసంగంలో ఏదో వేదాంతానికి సంబంధించిన ప్రసంగం ఏదో లేవనెత్తాను లేవనెత్తితే నేనేదో కొంచెం శ్రవణం అది చేస్తే బాగుంటుందండి నేను అనబోతున్నా సంథింగ్ ఆ అర్థం వచ్చే మాట ఏదో నోటం విడిచిపెట్టా వెంటనే ఆయన చెప్పారు నేను మొత్తం వేదాంతం అంతా శ్రవణం చేశాను గ్రంథాలన్నీ నేను చదివేశాను మీరు నాకు అది చెప్పదని చెప్పారు ఎవరైతే సో ఉపా నిష్ఠ ఇతరమును సర్వమును ప్రక్కన పెట్టి ఈ జ్ఞానమునందు నిలిచి ఉండాలి అది నీ అనే పదానికి అర్థం ఉప ఆచార్యుణ్ణి సమీపించి జ్ఞానమును సమీపించేనర్థం జ్ఞానము అంటే జ్ఞాని అభిప్రాయం సో నిష్ఠని కనుక దాంట్లో సంపాదిస్తే అది తొలగి నశింపజేయును ఉపనిషద్ సో ఉంటే పదానికి అర్థం కూడా గుర్తు చేశాను సో ఈ మంత్రం చూడండి వాళ్ళు ఆరుగురు ఆరుగురు వ్యక్తులు వీళ్ళు ఆచార్యుడి దగ్గరికి వెళుతున్నారు వాళ్ళకు ఉండే సందేహాలను తీర్చుకోవడం కోసం భాష్యకారులు దీన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తారు అయితే ఒక చిన్న హెచ్చరిక ఉపనిషద్వాంగ్మయము దాని శైలి చాలా విలక్షణంగా ఉంటుంది ఇది కూడా నేను చెప్పాలి లేకపోతే ఉపనిషత్తు పాఠం చెప్పే ముందు మీ మనస్సును తయారు చేయడం కోసం ఇది మామూలుగా మనకు అనుభవంలో ఉన్నటువంటి జ్ఞానానికి లౌకిక జ్ఞానం కానీ లేక పురాణాల్లోనూ అక్కడ మనం విన్న సంగతులకి మనకి తెలుసున్న ఉపాసనలకి లోకంలో పెద్ద పెద్ద ఆచార్యులు బోధించేటువంటి ధర్మాలకి ఉపాసనలకి సంబంధించి ఉండదు దాని ముందే మనం చేస్తున్నాం అంటే అర్థం ఏంటి మనకేదో కొంత భావజాలం ఉంటుంది కొన్ని సంస్కారాలు ఉంటాయి మనకి తెలుసునని కూడా అనిపిస్తూ ఉంటుంది మనం హిందూ సంస్కృతిలో పుట్టాం మనమే ఉగాండాలో పుట్టామా సౌత్ ఆఫ్రికాలో పుట్టామో హిందూ దేశంలో పుట్టాం హిందూ ధర్మం మనకి తెలుసును మనకి సద్ ఇవన్నీ మనకి తెలుసున్న విషయాలే దీంట్లో తెలియదే ఉంది కొత్త ఉంది అని అనిపించవచ్చు కానీ మనకి తెలుసున్న పూజలు పురస్కారాలు మనకి తెలుసున్న ఉపాసనలు తర్వాత ధర్మాలు ఏవైతే గలవో ఆ ధోరణిలో ఉండదు ఉపనిషత్తు ఉపనిషత్తు మన మన పౌరాణిక సంస్కృతిలో మనం జీవిస్తూ ఉంటాం మనం పురాణ సంస్కృతిలో పుట్టాము పురాణ సంస్కృతులనే పెరిగి మనం మోరర్లెస్ పురాణిక్ రిలిజియన్ అండ్ పురాణిక్ కల్చర్లో మనం జీవిస్తూ ఉంటాం వేదిక్ కల్చర్ యొక్క పరిమళం అప్పుడప్పుడు కనపడుతుంది ఆ పరిమళం తీ వీడు సమర్థుడైతే ఆచార్యుడి సమర్థుడైతే ఉంటుంది ఆ పరిమళం లేకపోతే ఒకప్పుడు ఆ పరిమళాన్ని కూడా కప్పివేసుకుంది అంటే ది ఏన్షియంట్ రిలిజియన్స్ దే బికమ్ ల్యాడన్ విత్ ఎక్స్ట్రేనియస్నెస్ట్ ఆఫ్ సో మచ్ దట్ దే లూజ్ దేర్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ది పర్సన్ ఈ ఇప్పుడు రామాయణం ఉందనుకోండి వాల్మీకి రామాయణంలో మనిషి యొక్క మనస్సుకి సందేశాన్ని ఇచ్చి మనిషిని ధర్మాత్ముడుగా తీర్చిదిద్దగలిగేటువంటి పవర్ ఉంది దానికి వాల్మీకి అలా ప్రజెంట్ చేస్తారు మనిషి హృదయంలో పరివర్తనని తీసుకొస్తుంది మనిషి యొక్క అంతరాంతరములు ఎందుకు భావా వేగములను పరిస్పృశిస్తుంది మర్మస్పర్శిగా ఉంటుంది రామాయణం అద్భుతమైన వైదిక పరిమళాన్ని కలిగి ఉంటుంది ఇది రామాయణం వాల్మీకి రామాయణం యొక్క లక్షణం అయితే ఈరోజు వాల్మీకి రామాయణం సమాజంలో లేదు సామాజికలకి వాల్మీకి రామాయణం తెలియదు సామాజికలకి తెలుసుకున్న రామాయణానికి వాల్మీకి రామాయణానికి సంబంధం లేదు వాల్మీకి రామాయణం విష్ణు పారమ్యం లేదు అసలు మీకు ఈ మాట నేను చెప్తే సభాముఖంగా బాగుండదు చెప్పడం విష్ణు పారమ్యము అంటే విష్ణువు పరమ ప్రతిపాద్యమైన తత్వము అది కదా విష్ణు పారమ్యం అది వాల్మీకి రామాయణంలో మీకు కనపడదు అద్భుతమైన వైదిక పరిమళం కనపడుతుంది మానవ మర్త్యావతారే కృత మర్త్యశిక్షణం అని భాగవతంలో అంటారు సో ఆ విధంగా మర్త్యునకు మర్త్యావతారం మర్త్యునకు శిక్షణ అంటే శిక్షణ అంటే ట్రైనింగ్ నేర్పడం సందేశాన్ని ఉపదేశం ప్రక్రియగా రాముని యొక్క జీవితం మనకు కనపడుతుంది అద్భుతమైనటువంటి మర్మస్పరిశి అయినటువంటి వర్ణనలు ఉంటాయి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ సమాజానికి ఆ రామాయణంతో సంబంధం లేదు ఓ ఓ మహాత్ములు అన్నారు నాతో రామాయణానికి ఆచార్యులు అందరూ కలిపి గట్టిగా నామాలువి బావి పెట్టేశారు రామాయణం పుస్తకానికి ఇంకా ఈ ఈ ఇట్ ఈజ్ లేడన్ విత్ ఎక్స్ట్రేనియస్ థింగ్స్ సో మచ్ మీకు వైదిక పరిమళం ఏం కనపడదు ఇంకా ఇంకేం వైదిక పరిమళం రామాయణంలో స్త్రీ యొక్క విశిష్టత చాలా అద్భుతంగా ప్రదర్శిస్తారు గౌతముడు అహల్య స్టోరీ హై రెవల్యూషనరీ స్టోరీ కానీ మీకు సమాజంలో అదే ఉండదు అహల్యని రాయి అయిపో అని క్షపించాడు అన్నది మీకు రామాయణంలో ఉండదు రాయి అవ్వడం రాముడు కాలు తగిలి రాయి మళ్ళీ స్త్రీ అవ్వడం ఇదే ఉండదు రాముడు వెళ్ళి ఆవిడికి దండం పెట్టాడు ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది రాయిశ్చిప్త రూపంగా తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ దండం పెడతారు ఆవిడ తపస్సు చేసి పవిత్రురాలయ్యింది ఆవిడలో ఏ దోషమో లేదో ప్యాస్ట్ గురించి మనం పట్టించుకోకూడదు అని ప్యాస్ట్ చెప్పిన విశ్వామిత్రుడే దాని గురించి మనం పట్టించుకోవద్దు చాలా పుణ్యాత్మరాలు ఆవిడ అని రాముని తీసుకెళ్తే రామలక్ష్మణులు వెళ్ళి ఆవిడ పాదాలు కాబట్టి దండం ఆవిడ ఆశీర్వేదం తీసుకుంటాడు ఈయన వెళ్ళి కాలు తగిలితే స్త్రీ అయిందనే మాట ఎక్కడ సో విశ్వామిత్రుడు ప్రోత్సహిస్తాడు వెళ్ళే ఆడికి దండం పెట్టి ఆశీర్వేదం తెచ్చుకోండి సో ఈ విధంగా కనుక నేను ఎందుకు మనం చేశానంటే ఉపనిషద్వాంగ్మయంలో ఉండే ఉపాసనలకి ఇప్పుడు సమాజంలో ఉన్న ఉపాసనలకి అసలు పోలికొండదు ఆ ఉపాసనల యొక్క ప్రభావం వీటి మీద పడితే చాలా సంతోషం ఆ వైదిక పరిమళము ఆ వేదము యొక్క పరిమళము మీకు భాసిస్తే ఎంతో అద్భుతం మీరు గాయత్రి ఉపాసన ఉందనుకోండి గాయత్రి సూర్యదేవతా అధిష్ఠాన దైవము అది వైదికం ఆ పరిమళం ఆ వేద పరిమళం మీకు గాయత్రి ఉపాసనలో కనపడుతుంది సో ఎక్కడెక్కడైతే వేదము యొక్క శోభ ఆ సుగంధము ఆ మహిమ మీకు కనపడిందో అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వైదికులకి కొన్ని చోట్ల అసలు వేదంతో సంబంధమే లేకుండా ఉంటుంది ఇదంతా మీకు ఎందుకు మనకు వచ్చేసానంటే ఇక్కడ చెప్పబోయేటువంటి ఉపాసనా ప్రక్రియ ఉపాసనలు ఉంటాయి అవి జ్ఞానానికి దారితీసే ఉపాసనలు ఉంటాయి లోకంలో మనం చేసే ఉపాసనలు సంసారబంధాన్ని మరింత బిగించే ఉపాసనలు మనం చేస్తూ ఉంటాం కామ్యోపాసనలన్నీ అంటే కామ్యకర్మలతో చేసే ఉపాసనలు అన్నీ కూడా సంసార బంధాన్ని మరింత బిగించేవే కానీ సంసార బంధాన్ని పెంచి ఒక నోటికి వెళ్ళాను నేను భిక్షకి ఆ ఇంట్లో అమ్మగారు పెద్దలు తల్లిదండ్రి ఆ యజమానుని యొక్క తల్లిదండ్రి పెద్దలు నైంటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ అది ఎయిటీ ఇయర్స్ ఆ లెవెల్లో ఉన్నటువంటి బాధ్యవర్తలు పండు ముదుసలు వాళ్ళు సాధారణంగా సన్యాసి అంటే ప్రేమ ఉంటుంది పెద్ద వయస్సు వాళ్ళకి సో వాళ్ళు నమస్కారం చేయాలంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు పాపం వచ్చి నమస్కారం చేయాలంటే కూడా కష్టం అశ్చ అత్యాశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయి ఆ పెద్ద నమస్కారం చేసి స్వామీజీ మీతో మాట్లాడాలి ఓకే చెప్పండి ఏకాంతంలో ఆయన కోరికలు ఏమిటంటే మా మనవడు మనవరాలు దానికి సంబంధించిన కోరికలు చిత్రం మనవడు మనవరాలు దే డు నాట్ సీమ్ టు బి ల్యాకింగ్ ఇన్ ఎనీథింగ్ స్వామీజీ వచ్చారు ఈయన వల్ల మనం ఏదైనా పొందాలి అనేటువంటి ఆ ఇబ్బందులు వాళ్ళు ఏమీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా దేర్ ఆల్సో ఓకే దే హ్యాపీ స్వామీజీ వచ్చి భిక్ష చేసి వెళ్ళిపోతే సరిపడుతుందని దేరే ఓకే సో ఏ ఇద్దరు మనవడు మనవరాలు గురించి వీళ్ళు బెంద పెట్టుకున్నారో ఆ మనవడు మనవరాలు బాగానే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు వీళ్ళే బెంద పెట్టుకున్నారు ఏదో కందా ఏదో ఇష్యూ వాట్ ఎవర్ మే బి ది ఇష్యూ సో కాబట్టి మన దానికి నేనేదైనా ఉపాయం చెప్పొచ్చు నా నేను ఏదో చెప్పడానికి ప్రయత్నించాను ఎందుకంటే ఐ అప్రిషియేట్ దేర్ దేర్ లవ్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సింపతి ఇనఫ్ టు రెజునేట్ విత్ దేర్ ఫీలింగ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ హార్ట్స్ ఐ కుడ్ రికగ్నైజ్ ది ఫాలీ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ సంసారాసక్తిలో ఉండే దోషం కూడా కనపడుతూ ఉంటుంది సో కాబట్టి మన మన ఉపాసనలు మన కర్మలు కామ్యము కామ్యభావన చేత కలుషితమై ఉంటాయి కామ్యే మతి స్త్యజ్యత అంటారు వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయత సో తేనేశ విధీయతామపచితి కామ్యే మతి అని బోధిస్తారు కానీ మన సమాజంలో ఆ వాతావరణం ఉండదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉపనిషత్తుని అధ్యయనం చేసేప్పుడు ఆ శైలి చాలా భిన్నంగా ఉంటుంది అక్కడ ప్రతిపాదించే ఉపాసనలు చాలా భిన్నంగా ఉంటాయి చాలా విలక్షణంగా ఉంటాయి నేను ఈ ఉపాసనలని జనరల్గా ఉపనిషత్తుల్లో ఉండే ఉపాసనల్ని పాఠం చెప్పరు నేను నేనే చెప్తున్నా కదా ఇవ్వెవళ్ళు పాఠం చెప్పరు సో మచ్ సో ఏదైనా ఒకటి సెక్షన్ మొదలుపెట్టారనుకోండి ఉపాసన పాత్ర వదిలిపెట్టేసి మిగతా చెప్తారు ఇప్పుడు తైత్రీయం ఉందనుకోండి తైత్రీయంలో మొదటిది రెండు మూడు మూడు పాఠం చెప్పేవాడిని నేనే మిగతా మూడు పాఠం చెప్పరు సగుహిత సందిహి అవన్నీ అబ్బెబ్బ అవన్నీ ఆ ఉపాసనలు ఇప్పుడు అక్కర్లేదని నేను తీసి పక్కన పెట్టేస్తాను కేవలము బ్రహ్మవిధాప్నోతి పరమే పాఠం చెప్తారు దానికి ముందుండే ఉపాసనలు పాఠం చెప్పారు భూరితివా అయం లోక భూభైత్యం పరి క్షంసు వరిత్యసో లోక ఈ ఉపాసనలు ఏమీ పాఠం చెప్తారు అయితే నేను అవి బాగా పాఠం చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు వాటన్నింటిలో ఇక్కడ కూడా రాబోయే ఉపాసనల్లో చాందోగ్యంలో ఉపా ఈ చర్చ చేశారు శంకరులు చాందోగ్యం ప్రథమ భాగ ప్రథమాధ్యాయంలో చేశారు ఆరో కాదు ప్రధా ఏం చేస్తారు చర్చ ఆరంభంలో చేస్తారు చర్చ ప్రథమాధ్యాయంలో చర్చ చేశారు ఉపాసనలు ఎన్ని రకములు అని మొదలుపెట్టి చర్చ చేశారు ఎందుకంటే వేదం నిండా ఉపాసనలు పుట్టలు పుట్టలు పుట్టలుగా ఉంటాయి ఇప్పుడు లోకంలో ఏదో గణపతి ఉపాసన విష్ణు ఉపాసన శివ ఉపాసన అంటే ఏదో కొన్ని నాలుగో ఏదో ఆరో ప్రఖ్యాతంగా ఉన్నాయి ఏదో అయ్యప్పనే మరోటే మరోట వేదంలో కోకొల్లలుగా ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ వేదంలో దానికి దీనికి తేడా ఏమిటంటే ఇప్పుడు డజన్ ఉపాసనలు ఉంటే ఈ డజన్ దైవాలు వేరు ఉపాస్యములు వేరు అనే భ్రాంతిలో ఈ ఉపాసనలు నడుస్తూ ఉంటాయి వేదంలో అడుక్కువ ఉపాసన వస్తూ ఉంటాయి య ఏవం వేద య ఏవం వేద య ఏవం వేద ఎన్నిసార్లు విని ఉంటారు ఏ వేద మీరు ప్రతీదీ ఒక్కొక్క ఉపాసన ప్రతీది దానికి ఫలితం కూకొల్లలుగా ఉంటాయి సో కానీ ఉపాసం ఒక్కటే అనే స్పిరిట్ ఆ ఏకత్వము ఉపాసము యొక్క ఏకత్వము చాలా బలంగా ప్రతిపాదన చేయబడుతూ ఉంటుంది ఎంత తేడా ఉందో చూడండి ఈ ఉపాసనలకి ఆ తర్వాత ఈ లౌకిక పౌరాణిక ఉపాసనలు పౌరాణికాన్ని కూడా అనడానికి లేదు లోకంలో చలామణిలో ఉన్న ఉపాసనలు అంటే సరిపడుతుంది ఎందుకంటే పురాణాలు కూడా మరి ఇంత అధ్వానంగా చెప్పలేదు లోకంలో చలామణిలో ఉన్న ఉపాసనలు కేవలము కామనాప్రయుక్తములు తర్వాత వ్యష్టి భావాన్ని అంటే ఐఎమ్ ఏ సెపరేట్ ఇండివిజువల్ సెపరేట్ ఈగో ఇన్ ఎన్ ఐసోలేటెడ్ బాడీ లేకపోతే ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ ఈ భావాన్ని బాగా పోషించేటువంటిగా ఉంటాయి ఉపాసన పెద్ద కానీ వైదిక ఉపాసనలు మీ యొక్క వ్యష్టి భావాన్ని మీరు అధిగమించదలుచుకుంటే హే ముందు ఆ కోరిక ఉండాలి ఈ వ్యష్టి వ్యష్టి ఈ సెల్ఫ్ ఉంది చూడండి స్మాల్ సెల్ఫ్ ద హిస్టారిక్ సెల్ఫ్ సో ఏవో కొన్ని సంస్కారాలని వాసనలని ద హిస్టారికల్ సెల్ఫ్ మనం ఎలా జీవిస్తామంటే గతము గతము యొక్క ప్రవాహము వర్తమానంలోకి ఇంకిపోతుంది అటువంటి వర్తమానంలో మనం జీవిస్తూ మనం శుద్ధ వర్తమానంలో జీవించాం గతము ఇంకిపోయినటువంటి వర్తమానంలో జీవిస్తూ ఉంటాం ఈ గతాన్ని ఈ గతకాలపు సంస్కారాలతోటి ఆ గతకాలీనము విషాదాన్ని జీవితంలో ముందుకు మోసుకుపోతూ ఉంటాం మనం అలా జీవిస్తూ ఉంటాం మనము self Which is beyond history Which is beyond ఈస్ బియాండ్ టైమ్ ఆ సెల్ఫ్ మనకి తెలియదు ఎ సెల్ఫ్ విచ్ ఈస్ ఎచ్ ఈస్ ఎచ్ ఈస్ లోడెడ్ విత్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ అండ్ గతకాలీనమైనటువంటి శోకాన్ని మోసపోతున్నటువంటి ఈ ఇండివిజువాలిటీ ఈ వ్యక్తిత్వాన్ని అనేక కామనలను నింపుకుని ఆ కామనలు ఎప్పుడు మానవుని యొక్క హెల్ప్ వల్ల లేక దేవతల హెల్ప్ వల్ల ఎప్పుడు ఈ కామనలు సిద్ధిస్తాయా అంటూ ఎదురు చూస్తూ ఈ సెల్ఫ్ ముందుకు నడుస్తూ ఉంటుంది ఈ గతకాలీన విషాదపు భారాన్ని మూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అంతేగాని వాటేమయ్యనే ప్రశ్న వేసుకోవటానికి చాలా పెద్ద సంస్కారం కావాలి ఆ వ్యక్తిత్వము ఎష్టి వ్యక్తిత్వము ఆ వ్యష్టి అన్నా వ్యక్తి అన్నా హోటే అందుకే ప్రచయాలు మారే తప్రచయమును స్తోష్ నాష్ ఎస్టి వ్యక్తి యాబడి బాధ భూతర్ వన్ అండ్ ది సేమ్ సో ఈ వ్యష్టి భావాన్ని నిలబెట్టుకుందాం అనుకున్నవాడికి ఈ పాఠాలను అవసరం ఈ చెప్పడం అనవసరం వినవనం అని చెప్పి మానేశారు అందరూ ఎవరు చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు ఎవరు వింటున్నారు ఎందుకంటే దీంట్లో వ్యష్టి నేను ప్రశ్నోపనిషత్తు పాఠం చెప్పి మొనగాడిని అనే వ్యష్టిని అది సపోర్ట్ చేయదు నేను ప్రశ్నోపనిషత్తు చదివి దాని ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందుతాను అనే వ్యష్టిని అది సపోర్ట్ చేయదు ఎష్టిని విలయం చేసేసేటువంటి పాఠాలు దానికి వ్యక్తి సిద్ధమైతే సో ఇఫ్ ది ఇండివిజువల్ ఈజ్ రెడీ టు అనైహిలేట్ ది ఇండివిజ్యువాలిటీ ది దిస్ ఈజ్ ది పారాడాక్స్ అప్పుడు ఈ అధ్యయనం అన్నది ఆ మనుషుని ముందుకు తీసుకెళ్ళిపోతుంది గంగానది సముద్రంలో కలిసిన ప్రధాన దందమానా సముద్రే హస్తంగచ్చింది నామరూపే విహాయ తా విద్వాన్ నామరూపాద్విముక్త పరాత్పరం ఉపైతి దివ్యం సో ఆ మార్గంలో నడిచేవాడికి ఈ ఉపాసనలు చాలా అద్భుతంగా ఉంటాయి మహాత్ములు చాలా లోతైన పరిశీలన చేసిన మహాత్ములు ఇటువంటి ఉపాసనల్ని చెప్పారు ఆధునిక కాలంలో కూడా నేను చూసినంతలో స్వామి రామతీర్థ ఈ ఉపాసనలను ఆయన బాగా అధ్యయనం చేశారు అధ్యయనం చేసి ఆయన కొన్ని ఉపాసనలను సజెస్ట్ చేస్తారు ఆ సజెషన్స్లో మీరు ఇలా ఉపాసన చేయండి ఇలా ఇలా ఉపాసన చేయండి అని సజెస్ట్ చేస్తారే ఆ సజెషన్స్ అన్నీ కూడా ఈ వైదిక ఉపాసనల యొక్క గంధము మీకు వాటిలో పరిమళం బాగా కనపడుతుంది అలాగే సద్దర్శనము ఉపదేశసారము మొదలైన గ్రంథాల్లో అక్కడక్కడ సోహంభావేన చింతయత్తంటో అహంగ్రహోపాసన అని చాలా శుద్ధ వైదిక ఉపాసన దాన్ని రమణ మహర్షి సజెస్ట్ చేస్తారు ఇలాగా ఎ ఫ్యూ స్టార్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫర్మమెంట్ అని కనబడుతూ ఉంటారు ఈ ఉపాసనల్ని బోధించేవారు కాబట్టి వైదిక ఉపాసనలు చాలా విలక్షణంగా ఉంటాయి వ్యష్టిత్వాన్ని సమష్టిలో విలీనం చేసేటువంటి మార్గంలో పయనిస్తూ ఉంటాయి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటి మౌలికమైన ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషించే వైపుగా మనిషిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి కాబట్టి ఉపనిషద్వాంగ్మయము ఆ శైలి ఆ పద్ధతి బోధించే ప్రక్రియ జీవితాన్ని ఈశ్వరుణ్ణి అన్వేషించేటువంటి లేక పరిశీలించేటువంటి ప్రణాళిక అంతా కూడా చాలా విలక్షణంగా ఉంటుంది సో దానికి మనస్సు సంసిద్ధతని చేసుకుని మనం ముందుకు సాగాల్సి ఉంటుంది అసలు పేర్లే భిన్నంగా ఉంటాయి చాలా వైదికం మీకు నేను మనవ చేశాను కదండి వైదిక నామధేయాలు ఇప్పుడు ఎందుకంటే వైదిక ఉపాసనలు ఎప్పుడైతే లేవో నామాలన్నీ కూడా ఉపాసనని బట్టి ఉంటాయి మనిషి యొక్క ఉపాసనని బట్టి నామధేయాలు వస్తాయి వైదిక ఉపాసనలు లేవు సో ఏ తత్వాన్ని రాముడు ఉపాసన చేశాడో కృష్ణుడు ఉపాసన చేశాడో ఉపనిషత్తు బోధించేయో ఆ తత్వాన్ని ఉపాసించే స్థితి మానవ సమాజంలో లేదు కాబట్టి నామధేయాలు కూడా తర్వాతి కాలంలో నామాలు పౌరాణిక నామాలు వచ్చాయి అంటే ఉపాసనల్లో మార్పు వచ్చి కొలవి సమాజంలో పేర్లు కూడా మారతాయి ఇప్పుడు ఇంకా ఏవేమో కొత్త కొత్త ఉపాసనలు రాజకీయ నాయకులను ఉపాసన చేస్తారు కొంతమంది ఆ పేర్లు పెట్టుకుంటారు ఒకతను కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒక అతను ఉన్నాడు నాకు ఫ్రెండ్ అంటే కన్వర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్ అయ్యాడు నాకు ఫ్రెండ్ అయిన తర్వాత కన్వర్టెడ్ అన్న అభిప్రాయం కాదు సో అతను వాళ్ళ అబ్బాయికి ఎఫ్ కెన్నడీ పేరు పెట్టాడు ఎఫ్ ఏమిటి ఎఫ్ఏ అని అడిగారు ఫిట్ జరాల్డ్ కెన్నడు అంటే అలా ఆ పేరు అలా ఉంది ఏమిటి అంత స్పెషల్ నేమ్ ఏమిటంటే అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ పేరు అని చెప్పి ఫాదర్ పేరు ఫిట్ జిరాడ్ వాట్ ఎవర్ సో ఆ రకంగా అదో ఉపాసన వాట్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ దట్ జెంట్మెన్ అంటే ఓన్లీ హీఈ క్రిస్టియన్ సో హీ కెన్ రిలేట్ దట్ పేర్ సో ఈ ఉపాసనలన్నీ ఇదో చిత్రమైన ఉపాసన తర్వాత రాజకీయ నాయకులను ఉపాసన చేస్తారు ఆధునిక కాలంలో వచ్చినటువంటి మహాత్ములను ఉపాసన చేస్తారు అలా అలా ఉపాసన చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు తక్కువగా రాజకీయ నాయకులను ఉపాసన చేస్తారు జవహర్ అని పేరు పెట్టుకుంటారు నెహ్రూ అని పేరు పెట్టుకుంటారు దేవినేని నెహ్రూ సో మీకు ఇలాంటి పేర్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చిన ఉపాసనలు ఇవన్నీ సో రాజకీయ పార్టీ బేస్డ్ ఉపాసన అంచేతనే నామధేయాలు కూడా మీకు నామాలను బట్టి కూడా చెప్పొచ్చు ఈ నామాలు చూడడం ఉన్నాయి ఆయన పేరు సుకేశ భరద్వాజుని కొడుకైనా అయి ఉంటాడు లేక భరద్వాజుని వంశం వాడైన అయి ఉంటాడు భారద్వాజ శంకరులు ఇవన్నీ వ్యాఖ్యానం చేస్తారు రెండో వాడు శైబ్యహ్య కాదు సత్యకామహ పేరు ఒకటేను ఇంటి పేరు ఒకటేనో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నట్టుగా శైబ్య సత్యకామహ అతను ఒకడు శివి వంశానికి చెందినవాడు అయి ఉంటాడు సత్యకామహ పేరు అయి ఉంటుంది చూద్దాం శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు శౌర్యాయణి గర్గ గర్గవంశానికి చెందినవాడు మూడోవాడు కౌసల్య ఆశ్వలాయన ఆశ్వలాయనుడు పేరు అయి ఉంటుంది కౌసల్య వంశనామధేయం అయి ఉంటుంది ఆయన నాలుగోవాడు భార్గవ వైదర్భి వైదర్భి భృగు వంశానికి చెందినవాడు అయి ఉంటాడు ఐదోవాడు కబంధీ కాత్యాయన కబంధి పేరు కథ కథ అనే మహర్షి యొక్క వంశానికి చెందిన వాడే ఉంటాడు కాత్యాయనుడు వీళ్ళు వీళ్ళు బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టా బ్రహ్మనిష్ఠులు బ్రహ్మనిష్ఠులు అంటే పరబ్రహ్మనిష్ఠులని చెప్పకూడదు ఎందుకంటే పరబ్రహ్మనిష్ఠులైతే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళడం ప్రశ్నలు వెళ్ళడం తెలుసుకోవడం చదువుకోవడం ఇవన్నీ ఎందుకు కాబట్టి బ్రహ్మనిష్ట అంటే అపరం అంటే సగుణోపాసన చేస్తున్నారు అంటే ఈశ్వరుని ఏదో ఒక రూపంలో ఉపాసన చేస్తున్నారు తప్పిస్తే ఈశ్వరుని యొక్క ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకున్నవాళ్ళు కాదు చూడండి ఈశ్వరుడు తెలిసిన వాడు ఈశ్వరుణ్ణి ఉపాసించడం ఎందుకో తెలిసిన తానే ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు తెలియనివాడు ఈశ్వరుని ఉపాసన చేస్తూ సో ఇక్కడ ఇంకా వాళ్ళకి పరబ్రహ్మస్వరూపం తెలియలేదు అనే అభిప్రాయంలో మనం ఉండాలి ఎందుకంటే ప్రశ్నలు వేసి తెలుసుకోబోతున్నారు గురువు దగ్గరికి వెళ్తున్నారు కనుక కాబట్టి బ్రహ్మనిష్ట అంటే అపరం బ్రహ్మనిష్ట అని అంటే స్వగుణ బ్రహ్మని ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మపరాహ నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకోవాలనే ఉత్సాహం గలవాళ్ళు అని నేను యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను శంకర్లు వ్యాఖ్యానిస్తారు పరంబ్రహ్మ అన్వేషమాణ పరం బ్రహ్మను అన్వేషిస్తున్నారు అన్వేషించటము అంటే మామూలుగా ఏదో వస్తువు పడిపోతే వెతుక్కుంటున్నట్టు కాదు పర బ్రహ్మను అన్వేషిస్తున్నారు అంటే పరంబ్రహ్మకి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుకుంటూ ఆ రకమైన విచార రూపమైన అన్వేషణ ఆత్మవిచార రూపమైన అన్వేషణ అన్వేషణ అనే పదాన్ని వాడతారు సో తదన్వేషవ్య తద్జిజ్ఞాసితవ్య చాంద్రోగ్ఞలో అష్టమాధ్యాయంలో దహర విద్యలో తదన్వేషవ్య ఆ పరమతత్వాన్ని మీరు అన్వేషించండి అన్వేషించి తెలుసుకోండి ఎక్కడ అన్వేషిస్తారు అలా కళ్ళప్పటి అన్వేషించడం కాదు తన హృదయంలో అన్వేషించాల్సి ఆత్మరూపంగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కనుక హృదయంలో మనస్సు వెనక్కాల అన్వేషించాల్సి ఉంటుంది చెప్పాను కదా మీకు ఈ ఈ జ్ఞానము ఎపీస్టిమాలజీ సో వాట్ ఈస్ దిస్ మైండ్ అండ్ వాట్ ఆర్ ది సెన్సార్గన్స్ వాట్ ఈస్ ది పవర్ బిహైండ్ దెమ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అప్టైన్డ్ బై సెన్సార్గన్స్ అండ్ మైండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గల్డ్ ఎపిస్టిమాలజీ సో ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది నాలెడ్జ్ చక్షుషష్ చిక్షుః కేనేషితం పద్ధతి ప్రేషితం మనహ అటువంటి ప్రేషణ అదే అన్వేషణ అలాగే భగవాన్ రమణ మహర్షి కూడా ఈ అన్వేషణ అనే కూడా అదే ధోరణిలో వాడతారు ఉపనిషదృషులు కేటగిరీకి చెందిన మహాత్ములు కూడా సో ఉపనిషదృషికి వీరికి వీరికే కాలభేదమే తప్పిస్తే వస్తుభేదమైనది సో భగవాన్ రమణ కూడా హృది విష మనసా హృది మనసాత్వం చిన్వత మజ్జతావా చిన్వత మజ్జతావా అక్కడ చిన్వత అంటే అది చయనము అంటే అన్వేషణ అర్థం సీకింగ్ అని అర్థం సీకింగ్ ఈజ్ సెర్థింగ్ అలాగే స్వామి రామతీర్థం మొదలైన మహాత్ములు ఈ ఉపనిషద్ పరిమళం బాగా వంటబట్టేసి ఎప్పటికీ సెర్చ్ విత్ ఇన్ లుక్ విత్ ఇన్ అని చెప్తూ లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ అని అంటూ సో ఆ విధంగా పరబ్రహ్మను అంటే అల్టిమేట్ సుప్రీం రియాలిటీ కంటితో చూసిన వాళ్ళకి కన్నుంది వాళ్ళకి మనస్సు ఉంది కానీ కంటితో చూసేది మనస్సుతో తెలుసుకునేది సుప్రీం రియాలిటీ కాదు అల్టిమేట్ రియాలిటీ కాదు ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్ అండ్ అన్రియల్ అనే సత్యాన్ని అందరూ గుర్తిస్తారు కానీ మిగతా దాన్ని గుర్తించనట్టే లెక్క కానీ ఈ మహాత్ములు ఈ ఇది ఇది అసత్యము అనిత్యము కనుక అసత్యము అని దాని దారిని దాన్ని వదిలేస్తారు దాన్ని పట్టుకుని వేలాడరు సంసారాన్ని పట్టుకుని వేలాడరు దాని దారిని అది ఉంటుంది సో వీరు ఈ అన్వేషణని చేస్తారు సంసారాన్ని పట్టుకున్నాం అనుకోండి అన్వేషణకు అవకాశం ఉండదు ఎందుకంటే సంసారం బహిర్ముఖంగా ఉంటుంది అన్వేషణ అంతర్ముఖుడు చేయాల్సిన పని సంసారంలో ఆసక్తి ఉంటుంది అన్వేషణలో అసంగత ఉంటుంది పరస్పర విరుద్ధమైన విషయాలని కనుక ఈ విధంగా వీళ్ళు పరబ్రహ్మను అన్వేషిస్తున్నారు అన్వేషించి ఓ మహర్షిని గురించి విన్నారు పిప్పలాద అయిన పేరు ఏషహై తత్సర్వం వక్ష్యతి అని నిశ్చయించుకున్నారు ఇది ఎవడో కర్ణాకర్ణిగా తెలుసుకుని ఈ పిప్పలాద మహర్షి అని మనం ఈయన మనకి మనకి మన ప్రశ్నలన్నింటికి ఈయన సమాధానం చెప్పగలుగుతాడు అయితే సర్వం వక్ష్యతి మనకు కావాల్సిన సమాధానాలన్నీ ఆయన చెప్పగలడు అని ఆయన వాళ్ళు నిశ్చయించుకున్నారు ఈ ఆరుగు ఆయన దగ్గరికి వెళ్ళారు ఎలా వెళ్ళారు లాగా దేహ సమిత్పాణయయ సవిధల చేతితో పట్టుకుని సమిధలంటే ఉపలక్షణం ఉపలక్షణం అనే పదం నేను చాలాసార్లు అన్నానున్నారు మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలీదు ఒకటి చెప్తాము అన్నీ రిలేటెడ్ అన్నీ కవర్ అవుతాయి దాంట్లో అన్నం అంటే అర్థం ఉపలక్షణం అన్నం ఉపలక్షణం కేవలం అన్నం ఒకటి వడ్డించి కూర్చోమని కాదు అన్నం ఉపలక్షణం కూర పప్పు పులుసు నెయ్యి ఊరగాయి డెజర్ట్ మోయిన అయిన తర్వాత ఒకప్పుడు కాఫీ తాగుతారా అని అడగడం పొర తాగుతామంటే ఇవ్వటం అంతవరకు కూడా అది విన్నడుస్తుంది ఉపలక్షణం అన్నమాట సో అలాగే సమిత్పాణయ సమిధులంటే ఉనికి కట్టి పొలాల తీసుకెళ్ళమైన అభిప్రాయం కాదు ఉపలక్షణం సో మహాత్ములకి అవసరమైన ఏదైనా మన ప్రేమను ప్రకటించడానికి సమిత్పాణయ భగవంతం పిప్పలాదముపన్న భగవంతం అని పలుప్రయాణం చేస్తారు దేవుడు చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడు టెంపుల్లో ఉంటా టెంపుల్లో మాత్రమే ఉంటాడు అని కానీ వైదిక సంస్కృతి దేవుడికి జ్ఞానానికి అభేదాన్ని చెప్పిన సంస్కృతి దేవుడు అంటే జ్ఞానమే దేవుడు దేవుడే జ్ఞానం అని చెప్పింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక భగవశాన్ని జ్ఞానం ఉన్న చోట ప్రతి చోట ప్రయోగిస్తారు భగవంతం పిప్పలాదం అయితే భగవత్ శబ్దానికి పూజనీయుడు అని అర్థం అని కూడా ఉంటుంది ఎందుకు పూజిస్తారు ఏ కారణంగా పూజిస్తారు ధనం ఉందనా అధికారం ఉందనే కాదు ధనం ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి పూజిస్తూ ఉంటారు కాబట్టి ధనానికి కొంత పూజనీయత అధికారానికి ఉన్నమాట వాస్తవమే కానీ వాళ్ళు కూడా పూజిస్తారు వెళ్ళి జ్ఞానము జ్ఞానానికి పెద్దపీట కాబట్టి భగవంతం పిప్పలాదం ఉపసన్నా ఉపసద్ చూడండి ఉపనిషత్తుకి ఉపసద్దికి ఒక నియమిస్ మిస్సింగ్ సమీపించినారు మర్యాదపూర్వకంగా ప్రేమగా ఆయన దగ్గరికి వెళ్ళారు భాష్యకారులు దీన్ని చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తారు శంకర భాష్యం అన్నది చాలా ప్రసన్న గంభీరంగా ఉంటుంది ప్రసన్న గంభీరము అంటే చదువుతో అంటే ఉత్సాహం కలిగిస్తుంది ఒక ఉల్లాసం దాంట్లో మనకు కనబడుతుంది గంభీరము చాలా లోతైన విషయాలు కూడా అందాము మంత్రోక్త్యా విపరా విస్తరానువాదీ ఇదం బ్రాహ్మణమారభ్యతే నో నాన్సెన్స్ అప్రోచ్ స్ట్రైట్గా ప్రవేశిస్తున్నారు వ్యాఖ్యానంలో నో ఫర్దర్ వేస్ట్ ఆఫ్ టైం సో ఇంకా ప్రార్థన కూడా ఏం చేయలేదు ఎందుకంటే ముండకంలో చేసేసారు ప్రార్థనలు అన్నీ కూడా మంత్రంలో చెప్పిన దానికే ఇక్కడ బ్రాహ్మణంలో ఆరభ్యత మంత్రోక్త సర్థస్య మంత్రం అంటే ముండకం ముండక మంత్రాలలో చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే అర్థం అంటే విషయం సబ్జెక్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్నే విస్తర అనువాది అనువదతి ఇత్యనువాద అణు అంటే తరువాత చెప్పడం చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పడం పేరు అనువాదం ట్రాన్స్లేషన్ అంటే చెప్పిన దాన్నే చెప్తారు భాష మారిన విషయం అదే ఉంటుంది కదండి భాష మారింది కదా అని అనువాదం ఉన్నది భాష మార్పునికి ఉపయోగిస్తారు భాష మారినా విషయం అదే ఉంటుందిగా అందుకోసం అనువాదం ఉంటారు కొంతమంది అనువాదం చేస్తారు ఆ ఒరిజినల్కి దీనికి సంబంధమే సంబంధమే ఉండదు నేను బృహదారంకం తెలుగులో ఒక పుస్తకం వచ్చింది చదువుతున్నాను మామూలుగా శంకర భగవత్పాదులు చదివి చదివేసి ప్రకరణం అంతా చదివేసి వారు తనకున్న పరిజ్ఞానంతో రాసి పారేశారు దాంట్లో శంకరుడు చెప్పనవన్నో వచ్చేస్తాయి శంకరుడు చెప్పినవి కొన్ని డ్రాప్ అయిపోతాయి రాసిన ఆయన పండితులు కాబట్టి రాసింది సక్రమంగా ఉంటుంది టు దట్ ఎక్స్టెంట్ యేషుడు ఎప్పుడు కానీ దాన్ని భాష్యాన్ని ఇట్ డజంట్ మెయింటైన్ లాయల్టీ టు ది భాష్య ఓవరాల్గా చదివేసుకుని ఆ చదివేసిన దాన్ని తనకున్న పండితుడు కనుక మాత్రమే నా రాయగలిగారు కానీ ఇట్ డజన్ మెయింటైన్ దట్ ఫిడిలిటీ టు ది భాష సో ఎనీవే సో విస్తర అనువాది మంత్రంలో చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పిన మాట అయితే ఎందుకు చెప్పడం అంటే ఎంతో కొంత సమ్ నావంటే ఉండాలి కదండి అంటే విస్తర అనువాదమే అంటే చెప్పింది చెప్పడమే విస్తర కొంచెం విభజించటం కొంత ఎక్స్పాన్షన్ చేసి చెప్పటం కోసమని ఇదం ఈ బ్రాహ్మణ భాగము ఆరంభింపబడుతుంది బ్రాహ్మణం అనే పదం మీకు తెలుసా బ్రాహ్మణం అంటే బ్రాహ్మణా కాదు బ్రాహ్మణం అంటే మంత్రము బ్రాహ్మణము వేదం రెండు భాగాలు ఒకటి మంత్రము రెండు బ్రాహ్మణం ఇది ఎలాగ ఉంటుందంటే ముందు ఒక పారాగ్రాఫ్లో చెప్పదలుకున్నది చెప్పేసి తర్వాత దాంట్లో వివరాలన్నీ ఇచ్చుకుంటూ పోతారనుకోండి ఆ పారాగ్రాఫ్కి మంత్రం అని పేరు ఆ వివరాలకి బ్రాహ్మణం అని పేరు మంత్రంలో ఉన్నటువంటి అనేక అంశముల మీద వ్యాఖ్యానానికి బ్రాహ్మణము అని పేరు మంత్రానికి ఓ పేరు పెట్టారనుకోండి అది బ్రాహ్మణం అవుతుంది మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి ప్రదేశ శ్లోకో భవతి అది బ్రాహ్మణం అవుతుంది మంత్రాన్ని వివరించారనుకోండి మంత్రంలో ఉండేటువంటి టాపిక్ని వివరించారనుకోండి అది బ్రాహ్మణం అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అనే మంత్రం నాలుగు వాక్యాలు ఇతి అని మంత్రం అయిపోతుంది అజ్యతే తిచభూతాని తస్మాదన్నంతచ్యత ఇతి ఇక్కడ అన్నం అనే శబ్దం ఉంది కదా ఈ శబ్దం ఎలా పుట్టింది అజ్యతే అన్నం సో అత్తి అన్నం ఈ రెండు కారణాల వల్ల అన్నం అనే పదానికి ఆ పదానికి అర్థం వచ్చింది ఇది బ్రాహ్మణం సో మంత్ర మంత్ర బ్రాహ్మణం మంత్ర వినియోగం చెప్తారు అది బ్రాహ్మణమే మంత్ర వినియోగం ఈ మంత్రాన్ని ఈ విధంగా మీరు వినియోగించాలి అని అది కూడా బ్రాహ్మణమే సో ఈ విధంగా బ్రాహ్మణము మంత్రము యొక్క వివరణ రూపంగా ఉంటుంది ఓ రకంగా కాబట్టి అది ఆ పదము సో మంత్రము బ్రాహ్మణము కలిస్తే వేదమవుతుంది అలా డెఫినేషను ఏమి సూత్రం మంత్రం బ్రాహ్మణయోహం వేదనామధేయమ సూత్రం మంత్రము బ్రాహ్మణమో కలిస్తే అసలు టాపిక్ కంప్లీట్ అవుతుంది మంత్రం చెప్పారు దానికి వివరణ చెప్తుంది దిస్ ఈజ్ మంత్రం బ్రాహ్మణ అయితే మరి ఇంకా మళ్ళీ భాష్యం వేయడం ఎందుకు మంత్రం బ్రాహ్మణం వచ్చేసే కదా అంటే అలా చెప్పినా ఇంకా మనకి వివరణ అవసరం అందుకోసం మళ్ళీ భాష్యం సో మంత్రంలో చెప్పిన విషయాన్నే విస్తారంగా మళ్ళీ తిరిగి చెప్పుట కొరకై ఈ బ్రాహ్మణ భాగము ఆరంభించబడుతున్నది ఓకే ఋషి ప్రశ్న ప్రతివచనాఖ్యాయి కాతూ విద్యాస్తుతయే ఓకే అయితే మంత్రంలో చెప్పింది వివరించి చెప్పండి మంత్రంలో పరావిద్య అపరావిద్య ఏవేవో వచ్చాయి కదా మళ్ళీ ఇక్కడ ఎలా చెప్పట్లేదే మీరు ఎవరో ఋషులు ఉన్నారని సుకేశ అని భారద్వాజీ పేర్లన్నీ మాకెందుకు అంటే అలా కాదు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి వెళ్ళారని వెళ్ళిన వాళ్ళు కూడా ఋషులే సో ఋషులంటే జ్ఞాన జ్ఞాన ప్రేమ గలవాళ్ళని ఋషులు సో ఈ ఋషులు ప్రశ్న ప్రతివచన ఆఖ్యాయిక కొంతమంది ఋషులు ఇంకో మహర్షి దగ్గరికి పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రశ్న వేశారని ఆయన ప్రతివచనం చెప్పాడని ఈ కథలో పెట్టారు ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం చెప్పొచ్చు కదా అసలు ప్రశ్నలు డ్రాప్ చేసి సమాధానాలే చెప్పేస్తే సబ్జెక్ట్ మ్యాటర్ అంతా వచ్చేస్తుంది దాన్ని ప్రశ్నలో పెట్టడం ఎందుకంటే తేలికగా అవగాహన కోసం ఆ ప్రశ్నలకి మళ్ళీ మనుషుల పేర్లు జోడించడం ఎందుకంటే ఒక కథని ఎందుకు చెప్పడం అంటే విద్యాస్తుతయే విద్య అంటే జ్ఞానము ఈ జ్ఞానము యొక్క మహిమను స్థుతించుట కొరకు అంటే ఇంతంతటి మహర్షులు ఎంత తమ జీవితాలను వెచ్చించి ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ఇంత కృషి చేశారు ఇంత కష్టపడ్డారు ఇంత కృషి చేశారు అంటే అది ఆ జ్ఞానం యొక్క స్థుతి విద్యాస్తుతి అది ఇది ఎలాగంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన ఒక పర్టికులర్ హార్ట్కి సంబంధించిన ఒక టెక్నిక్ ఒకటి ఆయన చేస్తారు అది ఆయన క్లీవ్ ల్యాండ్ హార్ట్ క్లినిక్లో వెళ్ళి నేర్చుకొచ్చారు ఈ మధ్యన నేర్చుకొచ్చారు అక్కడ మూడు సంవత్సరాలుండి అక్కడ ప్రపంచంలో కల్లా ప్రఖ్యాతి చెందిన హార్ట్ క్లినిక్లో ఒక పెద్ద హార్ట్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఆ టెక్నిక్ నేర్చుకొచ్చారు టెక్నిక్ నేర్చుకుంటే వస్తే వస్తేలాగా దాంతోపాటు ఆ మెషీన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ మెషిన్ ఈ ఊళ్ళో ఉండే పెద్ద హాస్పిటల్ వాళ్ళు కొన్నారు కొని ఈయన కోసం ఆ మెషీన్ కొన్నారు ఆ మెషీన్ ఆయన కలిసి హార్ట్ పేషెంట్స్ మీద వర్క్ ఇది చెప్తే మీకు ఏమనిపిస్తుంది ఎంత గొప్ప విద్య కదా అది విద్యాస్తే సో ఈ హార్ట్ని అలాగ దాన్ని ఓ మహాభూతం క్లిత తయారు చేసి పెట్టారు సైన్స్ వృద్ధి చెంది వృద్ధి చెంది వృద్ధి చెంది హార్ట్ వల్ల ఉపయోగమా ఉపకారమా ఉపకారమా అంటే ఒక ఆయన నాతోటి గట్టిగా వాదించేటువంటి గంటలు నేను ఆ వాదనలో హోల్స్ చూడటానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అతను కొనసాగించాను ఉపకారం ఏమైందిరా పూర్వం వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయో లేదో తెలియదు ఏదో బతికివారు మామూలుగానే చచ్చిపోయేవారు ఇప్పుడు ఈ హార్ట్ అనే సమస్య ఇది బతుకున్న మనిషి బతుకుండగానే ప్రతిరోజు చచ్చిపోయేట్లా చేస్తుంది ఇది అని వాదిస్తాడు ఒక ఒక మెషిన్ ఉంది ఆ మెషీన్కి సంబంధించిన ఒక స్పెషల్ డాక్టర్ ఉన్నాడు ఆ మెషీన్కి వైద్యం హార్ట్ వైద్యం చేస్తారు దాంతో సర్జరీ చేస్తారు ఒక్కొక్క సర్జరీకి ఏడు లక్షలు అవుతుంది ఆ మెషిన్ భారతీయుల కోసమే ఇది అవును ఇప్పుడు అలాంటిది మనకి వద్దే వద్దు ఒకవేళ ఉన్నా ఉన్నట్టు తినయను కూడా వద్దు ఐఎమ్ బెటర్ ఆఫ్ ఎందుకంటే ఇంత మెషిన్ తోటి అదేదో చేయించుకుని వాడికి మొత్తం జీవిత కాలం వాడి చేతుల్లో పోసి బయటకు వచ్చిన తర్వాత అమ్మో అనిపిస్తుంది దానికి వేసి చేయి పెడిగినప్పుడు ఆ మో ఏడు లక్షలు పెట్టి చేయించుకొచ్చాడు దీంతో వస్తుంది దీన్ని ఎలా జాగ్రత్తగా ఇదో టెన్షన్లో పడిపోతాడు ఆఖరికి అది ఎలాగో మిగిలిది కాదు దీని ఇది లాభమో నష్టమో అర్థం అవడం కష్టంగా ఉంది నాకైతే లాభం అనే చెప్పడానికి గుణ్ నాకు ధైర్యం చాలుతనం మోడర్నిటీ ఉంది చూసారండి పోస్ట్ మోడర్నిటీ ఉన్నారు థింకర్స్ చాలా లోతుగా ఆలోచిస్తారు నేను వాళ్ళని కలిసి నేను వాళ్ళని అటువంటి వాళ్ళని కలిసినప్పుడు నేను మాట్లాడినా వాళ్ళనే మాట్లాడిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మన జ్ఞానాన్ని మనం మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి జేలా రాదు మన ప్రతిభని చెప్పుకున్నట్టు వాళ్ళని కనుక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతుంటే నిన్ను గొప్ప సంగతులు వాళ్ళు అంటారు ఇది డెవలప్మెంట్ ఇదేమీ అభిలషణీయం కాదంటారు ఎనీవే సో